ఇటుని నులియగనంతటి వారము కటుకన నా సలదగులుటగాక నా నా మూర్తులు నగధర నీ రూపు ఏ నెలవుల నిన్నెటువలదల చూట పూని నీ భావము పొందుగా జప్పగా వీనులు చల్లగా వినుటే కాక పెక్కునామములు విరుదులనంతములు ఎక్కడ గొలదిగ ఎన్నిని పొగడుట ఇక్కువ శేసుక ఇందులోనొకటి పక్కననొక మరి పలుకుటగాక వే వేలు గలవు నీ విహార భూములు ఏ విధమున నిందెందని తిరుగుట శ్రీవేంకటేశీ శృంగారమెల్లను సేవించి ముదమున జలగుటగాక